స్తోత్రం ప్రభావ పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోనతుడకు తండ్రి మహిమ సరిపగు దేవ కృప అయిన నీకే స్థుతులు స్తోత్రమైన గొప్ప ఈ దర్శన కాలం అంతా ప్రవ్వా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపచుకొని మమ్మల్ని సజీలకలు నిలుపుతున్నారు ప్రవ్వా దివారాత్రులు మమ్మల్ని ఆర్చి ప్రతి దశలోనైనా మీ కృప సమృద్ధిగా అనుగ్రించినారు ప్రవ్వ నీకు ఎంతో నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకోవటం సమస్త ఘనత మహిమ ప్రభావాన్ని నీకే అర్పించుకోవటం అయినా మీ యొక్క మధ్య కాలశలనైనా మీ సన్నిధులు మరోసారి ప్రభావ సమయం గడికి లాగిన మీ కృప మీకు ఎంతో వర్ణాలు అర్పించకుండా మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మరోదయాలు ప్రభ సరి చేయని ప్రవ్వ సంపూర్ణత సారలత పరిశుద్ధులు నడిపించండి వాళ్ళు ఇంకేమో నాయస్థకరం ఉంటే ప్రవ్వా వాటి మాకు విడుదల ఇచ్చిన అయినా ఒప్పుకున్న మీరు ఎంతో పరిశుద్ధులు ప్రవ్వ మేము మీకు పరిశుద్ధులు నడిపించండి నూతనంగా అభిషేకించండి పాటల ద్వారా మైంపొందని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడాను ప్రవ్వ ప్రాణ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేను ప్రభావ గొప్ప దేవ భయంకరమైన కాలంలో మేము ఉంటున్నాంనైనా కాబట్టినైనా ప్రతి దశలో మా విశ్వాసాన్ని మేము బలపరచుకోవాలా మీలో సంపూర్ణంగా బలపడి ముందుకు పోవాలా ప్రభావ దేవ యువసమ్యులనైనా అనేకులు ప్రేమ చల్లారిపోతున్నారు కాబట్టినైనా మీరు చెప్పినారు ప్రభావ మీ ప్రేమ నుంచి మనం ఏది కూడా విలదీయలేదు ప్రభావ మీ దృఢంగా విశ్వాసంలో మేము ముందుకు పోతున్నా ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి ఆ విశ్వాసంలోకి మమ్మల్ని నడిపించమని ప్రధిష్టమైన దీని భయపడకుండా చింతించకుండా విశ్వాసం అని మీ వైపు చూస్తూ మా గురి ఎద్దకు మేము పరిగెత్తాలా నా దేవారీ మమ్మల్ని నడిపించి మా విశ్వాస ఆత్మీయ జీతాన్ని ఇంకా బలపచ్చి మా అంతరంగా పుడిచిన బలపచ్చి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షులుగా నిలబెట్టుకోమని పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆమెస్తున్నవారి నువారి జయం జయం ఈస్తున ఉన్నవారికి ఎప్పుడు విజమే ఆయే సున్నతూ విజమే ఈస్తున ఉన్నవారికి ఎప్పుడు విజమే ఆయే సున్నతగా కుడు విజమే తాను అధికారము పడబెట్టను వాళ్ళ బంధించి నన్ను పైకి వెనకను జయం జయం జయం జయం పుసన్నాయాసన్నాను ఉన్న వారికి పాలు పోగొట్టను పాలు తొలగించను ఈస్తుని కాయలుసే నేను స్వస్థ పుండితిని జయం జయం జయం జయం వస్తున్నా హుయ వస్తున్నా హుయ ఈస్తు నన్ను ఉన్నవారికి ఎల్లప్పుడు విజమే నా ఈస్తునతో ఉండగా జయం జయం జయం జయం కృస్తున్నాయా పరుద్రబాబు దేవ మీకు వదలాలైన ఇస్రాయిల గొప్ప తండ్రి మీకు తెలుస్తాను ఇంతవరకు మళ్ళీ కాచి కాపాడి మధ్యాహ్న కాలాన మేము మనస్థితించలాగా గణపరచలాగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు ఎంతో వదనాలనైనా ముఖ్యంగా తండ్రి మేము ఉంటున్న కాలము శ్రమల కాలము కాబట్టి మాకు ఈ టైంలో ఎట్లా బ్రతకాల ఎట్లా జీవించాలో మీరే మార్గం చూపించాలా అది కేవలం మీ వాక్యం ద్వారానే సాధ్యం కాబట్టినైనా గతంలో ఉన్న వాటినే మీరు తిరిగి రప్పిస్తా ఉన్నారు నైనా కాబట్టి ఈరోజు వాటిని రప్పిస్తున్నారు గతంలో మళ్ళీ దేవ మీ బిడ్డలు ఎట్లా జీవించు ఏ రీతిగా శ్రమల మీద విజయం పొందినరో రాబో శ్రమలలో మేము ఎట్లా విజయం పొందాలో మీ వాక్యం తప్ప మాకు ఇంకా వేరే మార్గమే లేదు నాయన కాబట్టి మా తను మాట్లాడే అవి చూపించండి విషయాలు వాటిని గ్రహించలాగా సహాయపడండి ముఖ్యంగా తండ్రి వీటిని మేము పాటించాలి ఎందుకంటే ఏ వాక్యమైనా కానీ మేము దాన్ని పాటించకపోతే అది మా వాక్యం కాదు విన్న విని దాన్ని పాటించే వాళ్ళకే ఆ వాక్యం వర్తిస్తుంది కాబట్టి నైనా ఈ యొక్క సత్యాన్ని గ్రహించిన మేము జాగ్రత్తగా పరిశీలించి మేము మహిమార్థంగా జీవించేలాగానే సహాయపడండి ముఖ్యంగా మా ప్రవర్తన అంతట్లో మీ అధికారానికి లోబడి మేము ఒప్పుకొని ముందుకోలాగానే సహాయపడండి ప్రతి క్షణము సిధపడి ఉండేలాగా అడుగు ప్రతి మీ యొక్క వాక్యానికి తగినట్లు తండ్రి వారికి తని మళ్ళీ మేము జవాబిచ్చేలాగానే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అటువంటి సిధపాటు మాకు దయచేసి నడిపించమని ఏ శు క్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఎటువంటి సమయంలో మనల్ని టాక్ చేస్తా ఎటువంటి స్థితిలో మన మీదికి వాడు విజృంభించి వస్తాడు ఎందుకంటే మనం చూసినాం అనేక పర్యాయాలు దేవుడే సైతన్నపో నీకు అధికారం ఇచ్చినపో అని అన్నట్టు మనం చూసినాం యోబు జీవితంలో చూసినాం తర్వాత ఆహాబు జీవితంలో చూసినాం అంటే ఒక దుష్టుడు ఆహాబు దుష్టుడు వాక్యమే చెప్తుంది ఒక దుష్టుని జీవితంలో సైతానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిన దేవుడు ఒక నీతిమంతుని జీవితంలో సైతానికి ఎట్లా పర్మిషన్ ఇచ్చిండు దేవుడు అన్న ఈ రెండు విషయాల గురించి నేను మీతో ధ్యానించాలనుకుంటున్నాను ఎందుకంటే మన తండ్రి తన సొంత కుమారుని కూడా విడిచిపెట్టలేదు సైతానికి ఇచ్చిండు అటాక్ చేయమని కాబట్టి ఈ యొక్క సత్యాన్ని గ్రహించినప్పుడు నీకు కలుగుతున్న ఈ శ్రమలు నీకు కలుగుతున్న ఈ పరీక్షలు ఎందుకు కలుగుతున్నాయన్న విషయము కొంతసేపు మనం ధ్యానించడానికి ప్రయత్నిస్తాం ముఖ్యంగా సైతానుడు ఎప్పుడైనా మనల్ని అటాక్ చేయొచ్చు మీరు చెప్పండి ఎవరికన్నా మీకు ఏ టైంలో అటాక్ చేస్తాడు వాడు సాధారణంగా మీకు ఏమైనా ఐడియా ఉంటే కూడా మీరు పంచుకోవచ్చు ఎందుకంటే మనము ఎప్పుడైనా కానీ మనం మనం ధ్యానిస్తున్నప్పుడు వాక్యాన్ని పరిశీలిస్తున్నప్పుడు మీకు ఇట్లా తోచుతుంది ఈ విషయాలు అని పరిశీలించాలని చెప్తా ఉంటాను నేను జస్ట్ వినిపోవడమే కాకుండా వాడు దుష్టుడు నిన్ను ఎప్పుడు నీ మీద దాడి చేస్తాడు దుష్టుని దాడి విశ్వాసం మీద దుష్టుని దాడి అన్న అంశం గురించి నేను కొంతసేపు మీతో ధ్యానించాలనుకుంటున్నాను వాడు ఎప్పుడన్నా దాడి చేయచ్చు కదా కానీ వాడు ఎప్పుడు దాడి చేస్తాడన్న విషయం కూడా మనకు తెలియాలా ఎప్పుడన్నా దాడి చేయొచ్చు కానీ ఏ టైంలో దాడి చేస్తే వాడికి అడ్వాంటేజ్ వాడికి లాభం కలుగుతుంది ఏ టైంలో అటాక్ చేస్తే వాడికి లాభం కలుగుతుంది అది మనం గ్రహించాలా కాబట్టి నీకు నువ్వు తెలిసిపోవాలా ఇంకా ఇప్పుడు నాకు అటాక్ రాబోతుంది అని నా లైఫ్లో అటాక్ స్టార్ట్ కాబోతుంది నీకు తెలియాలా ఎప్పుడు తెలుస్తుంది అది తెలుసా కాబట్టి మొదటి కారణం ఏంటంటే నీ ఆత్మీయ జీవితంలో ఒక దశ నుంచి ఇంకొక దశకి ఎదుగుతపుడు విశేషమైన ఆత్మీయ అనుభవం నీకు కలిగినప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ నేను అటాక్ చేయడానికి వాడు ఎందుకంటే ప్రభునందు మనం ఎదగడం వానికి ఇష్టం లేదు ఇప్పుడు ఉదాహరణకి ట్వంటీ ఇయర్స్ క్రితము నీ ఆత్మీయ స్థితి ఎట్లుండే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎట్లుంది ఈరోజు కొంచెం కష్టం ఈ ప్రశ్న ట్వంటీ ఇయర్స్ క్రితం ఎట్లుండే ట్వంటీ ఇయర్స్ తర్వాత ఎట్లుండే నేను మొన్న ఆదివారం సాయంత్రం ఒక హెబ్రోన్ బ్యాక్గ్రౌండ్ గ్రూప్ వాళ్ళంతా హెబ్రోన్ చర్చ్ కప్ సంఘస్థులు వాళ్ళందరూ ఉన్నారు సడన్లీ నా పేరు పిలిస్తే నేను వేరే చంద్రశేఖర్ అనుకున్నాను కానీ నేన తెలియదు బట్ మైండ్ ఎక్కడ ఉంది ఇది నా మీదకి రావచ్చు కాబట్టి నేను ఇమ్మీడియట్లీ స్టేజ్ మీదకి ఎక్కాల్సి అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి బైబుల్లో బైబిల్ వాక్యాలలో మన అపోస్ల కరెలు మనం చూస్తాం బెరియా సంఘస్థులు దాని తెసలోనిక సంఘస్థుల గురించి బైబుల్ అంతట్లో క్రొత్త నిబంధన పుస్తకాలలో బెరియా సంఘము తెసలోనిక సంఘం ఈ రెండు సంఘాలు చాలా పవర్ఫుల్ సంఘాలు అన్నట్టు వాక్యంలో కానీ అన్ని విషయాలలో కానీ అయినా కానీ తప్పిపోతున్నట్టు మనం చూస్తాం తెసలోనిక సంఘం తప్పిపోయిందని చూపి చూపిస్తాడు దేవుడు మనకి అయితే బెరియా సంఘస్థులు అట్లా కాదు అందరిలోకి పక్కా సంఘం అన్నట్టు పర్ఫెక్ట్ సంఘం అది బెరియా సంఘం ఎందుకు వాళ్ళు ప్రతి వాక్యాన్ని పరిశీలించారు అన్నట్టు పరిశీలించారు అన్నట్టు కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే వాడి అటాక్స్ నీ మీదకి ఎప్పుడు వస్తాయన్నప్పుడు నువ్వు వాక్యాలను పరిశీలిస్తున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి లేకపోతే ట్వంటీ ఇయర్స్ క్రితం ఎట్లున్నామో ఈరోజు కూడా అట్లానే ఉంటాం మరి విశేషంగా కొందరు క్రైస్తవుల జీవితాలలో ఎందుకు శ్రమాలు ఉండవు అంటే వాళ్ళు ఎక్కడ వచ్చిన గొంగలు ఎక్కడే ఉన్నారన్నట్టు మాకే మాకేం కావు బ్రదర్ మీకే ఎందుకు అవుతాయి అంటారు అంటే వాళ్ళు ఏదో గొప్ప అనుకుంటున్నారు మనకి ఎందుకు ఎదుగుతున్నాయి సేవలో ఎందుకు అన్ని శ్రమాలు వస్తున్నాయి వాడు ఎన్ని ప్రాంతాలలో చంపానికి చూస్తుండ్రు నాకైతే కనీసం నాలుగు సార్లు ఆల్మోస్ట్ డెత్ నోట్లకు పోయి బయటకు నేను అందుకే నేనేం భయపడను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయినాయి నాకు బట్ దేవుడే తప్పించుకుంటా వచ్చి ఆయన తీసుకోవాలనుకుంటే డెత్ అనేది ఒకటే మార్గం కదా ఈ లోకాన్ని విడిచిపెట్టాలంటే డెత్ ఒకటే మార్గం ఇంకా వేరే మార్గమే లేదు కాబట్టి అదొక గేట్ పరలోకానికి పోవాలంటే అదొక గేట్ అది ఎవరికి ఇష్టం లేదు ఆ గేట్ అందరు భయపడతారు కానీ గేట్ అంటే గోల్డెన్ గేట్ అది ప్రభు చెంతకు వెళ్ళాలంటే కాబట్టి సిద్ధపాటు ఇంపార్టెంట్ దాన్ని ఎదుర్కోవడానికి ఇంపార్టెంట్ ఎంతకాలమైనా ఏం స్టోరీ ఉండదు ఎంతకాలమైన ఇదే యథావిధి ఏం కొత్తదన్నం ఏం సాధించినాం దేవుని కొరకంటే ఏం ఉండదు కాబట్టి ఆత్మీయ స్థితిలో మనము ఉన్నత స్థితికి ఎదిగినప్పుడు నీకు అప్పుడు స్టార్ట్ అవుతుంది వానికి తెలుసు వీడు ఎవ్రీ ఇయర్ ఆత్మలో ఎదుగుతూనే ఉన్నాడు ఎవ్రీ మంత్ ఎవ్రీ డే ఎవ్రీ వీక్ ఆత్మలో ఇంకా పైకి పోయి పోయి పోయి వీడు సంపూర్ణంగా ఆత్మస్వరూపిగా తయారెత్తాడు అప్పుడు వీడు ఏం చేస్తాడు నాకు వ్యతిరేకంగా నా మీదకి దాడి చేస్తాడు నా మీదకి దాడి చేయకముందు వీడి మీద నేను దాడి చేయాలా వీడు నెక్స్ట్ కి పోకుండా నేను దాడి చేయాలా. ఇప్పుడు కొంతమంది ఉంటారు బైబుల్ చదవానికి రాదు వాళ్ళ మీద ఎక్కువ దాడులు చేయడు ఎందుకంటే వీడు ఎట్లా ఎదగాడు ఆత్మలో కాబట్టి వీడి నుంచి నాకేం నష్టం లేదు వీడి నుంచి నా రాజ్యానికి ఏం నష్టం లేదు కానీ మనం ఏం చేస్తామంటే అది తప్పు అప్రోచ్ కాబట్టి మనం ఏం చేస్తామంటే వాడి రాజ్యానికి మనము బహుగా నష్టం చేయాల ఎందుకంటే వాడు మన శత్రువు కాబట్టి ఈ శత్రువు రాజ్యాన్ని కూలగొట్టాలి కదా మళ్ళీ ఎట్లా కూలగొడతాం కూలగొట్టాలంటే నువ్వు కూడా వాన్ని దాడి చేయాలి మనం చేస్తాం చాలా అగ్రెసివ్గా దాడి చేస్తాం అందుకే వాడు మన మీదకి రాత్రులొస్తూ ఉంటాడు ఆ మొత్తం హెబ్రోన్ సంఘము బెరియా సంఘం లాగా ఉంటుంది అన్నట్టు కంటే గనులు వీళ్ళు తెస్లోనిక సంఘం మీదనే వీళ్ళు చాలా పవర్ఫుల్ వాక్యంలో హెబ్రోన్ సంఘం కూడా నేను ఒక చెప్పాలా కంపేర్ చేస్తలేను పోలిస్తలేను కానీ ఒక రీతిగా చెప్పాలంటే ఏ సంఘస్థ ఏ సంఘస్థలైనా కానీ ఎవ సంఘస్థల ముందు తక్కువే వాక్యంలో ఎందుకంటే మళ్ళ సంపూర్ణంగా వాక్యాలను నాబడ్డ వాళ్ళు ఉంటారు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వాక్యానికి ప్రార్థనలకి కానీ నేననేది ఏంటంటే అటువంటి సంఘం ముందున నిలబెట్టిండు దేవుడు ఆదివారం సాయంత్రం వాళ్ళకి నేను సువార్త చెప్పాలి వాక్యం చెప్పాలి జస్ట్ షార్ట్ టైమ్ ఇచ్చారు నాకు ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే ఆఫ్టర్ ఫైవ్ టెన్ మినిట్స్లో నేను వాళ్ళకి చెప్పాల్సినది ఏంటంటే నేను ఎంతగా వాక్యంలో బలపడి ఏం లాభము ఏం ఫలించరాయన కొరకు ఎంతమంది ఆత్మలను నువ్వు తీసుకుని ను నిజంగా వాక్యంలో అంతగా ఫలించుంటే ఆ ఫలం ఇతరులను పంచుకుండాల్సింది ఇంతవరకు ఏ రోజంతా నువ్వు నీ పొరుగు వానికి పాకింటి వానికి ఎదురింటి వాడికి కొరకు నువ్వేమైన వాణి పాపంలో నిమిత్తమే ప్రార్థన చేసినవా నీ దేశస్తుల గురించి పాపం క్షమించినైనా ప్రార్థించినవా నేను చెప్పిన నా విషయం నీ కుటుంబ పాపంలో క్షమించినయనని ప్రార్థించినవా నీ వ్యక్తిగత పాపంలో క్షమించమని ఎవరు ప్రతిరోజు ప్రార్థిస్తున్నావా దాని వాళ్ళు చేసిండట్లా నీ పొరుగువా నీ పాపంలో అని ప్రార్థించమన్నాడు చేసినవా అదే రీతిగా నేనైతే వదిలేస్తే మా ఎరుగురు దేశాల ప్రజల పాపాలు క్షమించమని ప్రార్థిస్తా అందుకు వాడు నన్ను అటాక్ చేస్తుంటాడు ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ప్రార్థన అక్కడ పరలోకంలో జమ అయిపోతుంది ప్రతి ప్రార్థన దానికి తప్పక దేవుడు స్పందిస్తాడు ఏ ప్రార్థన వేస్ట్ కాదు నేను నమ్ముతా సంపూర్ణంగా ఏది వేస్ట్ కాదు ఎందుకంటే అది అక్కడికి పోయి దాని పని ముగించుకొని ఇక్కడికి రావాలి ఎందుకంటే అట్లా జీవం ఉంది కాబట్టి వాకు కాబట్టి నేను అట్ల నుంచి వచ్చినా కూడా వాకే కాబట్టి ఆ వాక్ అక్కడికి పోయి దాని పని ముగించుకొని ఇక్కడికి రావాలా డిలే కావచ్చు అది అక్కడే గోజాడుతూ ఉంటుంది ఆ ప్రార్థించిన ప్రార్థన అక్కడ జమ అయిపోయి దివారాత్రంలో ఆయనని గోజాడుతూ ఉంటాడు త్వరగా జయప్రభా త్వరగా జయప్రభా ప్రభుకు తెలిసిన టైమింగ్స్ నాకే తెలియదు టైమింగ్ కానీ సూచనలు ఉన్నాయి అదొకటి దేవుడు మనకి ఇచ్చాడు ఈ తరంకి ఇవ్వలేదు కానీ మనకి ఇచ్చిండి సూచన చెడ్డ తరం తర వాళ్ళకి ఎంత చూపించినా అర్థం కాదు మనకు మటుకు ఊరికనే అర్థం చేస్తాడు దేవుడు కాబట్టి ఆ సంఘానికి బెరి ఆ సంఘానికి పావులు వాక్యం చెప్పాలంటే కష్టమే మనమంత గొప్పలం కాదు కదా పావులు అంత గొప్పలం కాదు కానీ దేవుడు మనల్ని అట్లా నిలబెట్టినప్పుడు నువ్వు మటు నీ కర్తవ్యం పాటించాలా ఖచ్చితంగా హైలైట్ చెయ్యాల ప్రతి ఒక్కరి పాపంల గురించి నువ్వు ప్రార్థించాలా ప్రతిరోజు నీ పాపం గురించి నీ ప్రజల పాపం గురించి నీ పొరుగు దేశాల ప్రజల పాపంల గురించి కూడా నువ్వు ప్రార్థించాలా అది నేనే నేను ప్రాక్టీస్ చేస్తాను ప్రతిరోజు మన చర్చే కాదు వేరే చర్చి ప్రజల పాపంలో కూడా క్షమించమని ప్రార్థిస్తాయి ఏమైతే ఈ ప్రార్థన వలన దేవుడు స్పందిస్తాడు నిస్వార్థమైన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కాబట్టి స్పందించి వారికి ఒక అవకాశం ఇస్తాడు పాపాలు ఒప్పుకునేటట్లు అది సీక్రెట్ అన్నట్టు సువార్తకి అట్లా వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు ఏమైతే నువ్వు భయంకరమైన దాడి చేస్తున్నావు సైతాన్ రాజ్యం మీద ఎట్లా అంటే ఒక పెద్ద న్యూక్లియర్ బాంబు తీసుకుపోయి వాడి మీద పడేస్తున్నావు అందులో నుంచి ఎంతమంది జంప్ అయి బయటకు వస్తారు ఆత్మలు అది సీక్రెట్ అన్నట్టు కాబట్టి నువ్వు ఈరోజు ఈ సీక్రెట్ నేర్చుకున్నప్పుడు నీకు అటాచ్ కావాలనుకుంటున్నావా నువ్వు ప్రార్థన చేయకుండా చేస్తారు వాడు ముఖ్యంగా మత వార్త మూడవ అధ్యాయం మీ దగ్గర చూడండి నేను చదువుతాను మత్స్య వార్త మూడవ అధ్యాయం కేసు ప్రభు బాప్తిజం పొందినాక ఏం జరిగిందనేది మనం ఇక్కడ చూస్తున్నాము మద్దస్సు వార్త మూడవ అధ్యాయము పదహారము వచ్చినేసు బాప్తిజము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను ఆశ్చర్యం కదా దేవుని ఆత్మ పౌరము వల్లే దిగి తన మీద కుసూచిను దాని ఇదిగో ఈయననే నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందించని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను కాబట్టి ఇప్పుడు చూడండి యేసు ప్రభువు జీవితంలో ఇది మొట్టమొదటి ఆత్మీయ అనుభవం అంతకుముందు మనకేం కనిపించవు ఆయన ఆత్మీయ అనుభవాన్ని ఎప్పుడైనా నీకు అవకాశం ఉంటే మీకు నేను చూపిస్తా ఆయన పుట్టినది మొదలుకొని పెద్ద అయినంత వరకు ఎక్కడ ఉన్నాడో అవి నేను చూపిస్తా ఎవరు చూపించలేదు ఇంతకు నాకు తెలుసు ఎవరు వినలేదు కూడా కాబట్టి నేను అది చూపిస్తాను ఆయన ఎక్కడ ఉండే ఏం చేసిండ మధ్య ఒక బుక్ పబ్లిష్ అయింది ఏంటంటే ఏసు ప్రభు సెలువు మరణం రుచి చూడక ముందు ముప్పై సంవత్సరాలు ఏం చేసిండు పుట్టినని మొదలుకొని అయితే ఇండియాకు వచ్చిండంట అసలు ఇండియానే లేదే దేశము రెండు వేల సంవత్సరాల క్రితం కాశ్మీర్కి వచ్చిందంట అసలు కాశ్మీర్ అనే పదమే లేదు రెండు వేల లో బ్రాహ్మణ పండితులను కలిసిండట స్వాములని వాళ్ళతో పాటు కలిసి నేర్చుకున్నా అన్ని నేర్చుకొని పోయి అక్కడ స్టార్ట్ చేసిండట అంత దగ అంత మోసం నేను చాలా అటాక్ చేస్తున్నా వాడిని ఈరోజు ఉల్టా వాడెంత అబద్ధి కూడా అని నేను రుజువుపరుస్తున్నాను ఇండియా అనే దేశమే నైన్టీన్ వరకు లేదే ఇండియా అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియదే ఈరోజు మనుషులకి ఐ ఫార్ ఇండిపెండెంట్ ఎన్ ఫార్ నేషన్ డి ఫార్ డిక్లెర్డ్ ఐ ఫార్ ఇన్ ఏ ఫార్ ఆగస్ట్ ఇండిపెండెంట్ నేషన్ డిక్లెర్డ్ ఇన్ ఆగస్ట్ అది ఫుల్ ఫామ్ ఇండియాకు అవ్వడానికి తెలియదు ఎవరు అసలు అడుగుతాను నేను ఇండియాకు ఫుల్ ఫామ్ తెలుసా అంటే ఇండియా అంటే ఇండిపెండెంట్ నేషన్ డిక్లెర్డ్ ఇన్ ఆగస్ట్ బ్రిటిషర్స్ పెట్టిపోయారు దొంగలు వీడికి తెలియక ఆ పేరు ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నాడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాత్రి పన్నెండు గంటలకి డిక్లరేషన్ ఇచ్చారు ఇండిపెండెన్స్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వాడు ఈ దేశంకి ఆ పేరు అదే అదే పేరు అయిపోయింది ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి సెవెంటీ ఇయర్స్ నుంచి అంతకుముందు ఈ దేశం ఇది ఒక సబ్ కాంటినెంట్ అంటే ఖండం ఇది ఒక ఈ దేశం కాదు ఇది ఖండం ఇది భారతండీ అందులో అన్ని రకరకాల దేశాలుండే మీకు ఎంతమంది తెలుసు హైదరాబాద్ ఒక దేశం ఉండే నైన్టీన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ వరకు హైదరాబాద్ ఒక దేశం ఉండే దీనికి రాజు నిజాంబు సర్దార్ పటేల్ ఏం చేసిండు ఇండిపెండెన్స్ వచ్చినాక అటాక్ చేసిండే సోల్ జర్స్ ఆ రాజు ఫ్లైట్లో మొత్తము తన ఆస్తులు బంగారము అన్ని వజ్రాలు తీసుకొని కుటుంబంతో పాటు మాయమైపోయింది దేశాన్ని విడిచిపెట్టి ఈ హైదరాబాద్ దేశాన్ని విడిచిపెట్టి దాని తర్వాత ఇండియాకి కలిపేసిండు సర్దార్ వల్లభాయ్ పటేల్ అట్లా చాలా ఉన్నాయి ప్రిన్స్లీ సిటీస్ అని ప్రిన్స్లీ స్టేట్స్ అని మైసూరు ఇటువంటి అన్ని దేశాలు ఉండే ఒకప్పుడు ఊరుగల్ ఒక దేశం ఉండే వరంగల్ ఇప్పుడు ఇవన్నీ దేశాలు ఒకప్పుడు ఖండంలో ఉండే భరత ఖండం దేశం కూడా కాదు ఇది ఖండం ఇది ఎవడి పరిపాలన వాడు గుప్తా డైనసిటీ అది అంతా నార్త్ ఇండియాని పరిపాలించారు ముగల్స్ వచ్చేంత వరకు అట్లనే కృష్ణ దక్షిణ భాగంలో కొన్ని దేశాలు కర్ణాటక దేశం మనది మనకి లేదు తెలుగుదేశం లేదు అప్పటికి నైన్టీన్ వరకు ఆంధ్రప్రదేశ్ లేదు ఈ చరిత్ర తెలియదు కాబట్టి మనుషులకి ఇవన్నీ సత్యాన్ని తెలుగు ఈ దేశము నైన్టీన్ ఫార్టీ స్టార్ట్ అయింది దీని చరిత్ర అంతకుముందు ఇది ఒక ఖండము ఇది భారతదేశం అని ఎప్పుడు పిలబడలేదు ఇది ఒక ఖండము ఖండం అంటే కాంటినెంట్ ఇంగ్లీష్లో సబ్ కాంటినెంట్ అంటాం ఏషియాలో సబ్ కాంటినెంట్ రెండు సంవత్సరాల క్రితము ఏషియా అనేది లేదు ఏషియా మేజర్ ఏషియా మైనర్ అని ఉండే కొన్ని యూరోపియన్ కంట్రీసు అలా కలిసి ఉండడు దాని తర్వాత విభజించారు యూరోప్ వేరేగా ఏషియాని వేరేగా అప్పుడు ఏషియాలో కొన్ని దేశాలు ఇవి మన దేశం కూడా ఏషియాలో ఉంది ఇస్రాయల్ దేశమే ఆశ్చర్యము ఎక్కువ భాగము డెబ్బై శాతము ఆసియాలో ఉంటుంది ఇరవై ముప్పై శాతము యూరోప్లో ఉంటుంది ఇజ్రాయల్ దేశం అది మధ్యలో ఉంటుంది అది యూరోపియన్ దేశం అని పిలుస్తారు ఆసియా దేశం పిలుస్తారు కానీ ఇస్రాయల్ ప్రజలకి యూరోపియన్స్ అని పిలిపించుకోవడం ఇష్టం దేవుడు వాళ్ళని ఏషియా ఖండంలో పెట్టిండు సెవెంటీ పర్సెంట్ ఖండంలో ఉంది ఆ దేశం ముప్పై పర్సెంటే యూరోప్లో ఉంది చెప్పండి మళ్ళీ మెజారిటీ ఈ దేశ ఈ కండంలో ఉంటే వాళ్ళు ఏషియన్స్ అని కదా ఎస్ప్రో ఏషియన్ ఆ రీతికి చెప్పాలంటే కానీ వాళ్ళు యూరోపియన్స్ అని పిలిపించుకుంటున్నారు ఈరోజు ఎంత మోసపోయినా వాళ్ళు కూడా వాడి మీద అటాక్ చేయాలా ఎందుకంటే వాడు అటాక్ చేస్తాడు నీ ఆత్మీయ స్థితిలో ఇప్పుడు ప్రభు ఆత్మీయ ఎదిగిండు బాప్తిజమం పొందిండు దేవుని యొక్క ఆత్మహతన మీదకి దిగొచ్చింది తర్వాత దేవుడు తన గురించి సాక్ష్యం ఇప్పుడు ఈ సాక్ష్యం తర్వాత నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో ఫస్ట్ అటాక్ స్టార్ట్ అయింది ఏసు మీద ఇది ఫస్ట్ అటాక్ అంతకుముందు మనం చూడం ఆయన మీద అటాక్ ఆ అటాక్ చూడండి నాలుగవ అధ్యాయము మొదటి వచనం అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన కొనిపోబడెను నేను ఇది కొంచెము ఎప్పుడు డిస్టర్బ్ అవుతూ ఉంటాను పరిశుద్ధాత్మ అభిషేకం నాకు ఎందుకు ఇచ్చేయండి కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాక అపవాది చేత శోధించటకు పరిశుధాత్మ ఎందుకు ఆర్యనలోనికి తీసుకొని పోయిండు యేసువుని ఆశ్చర్యం అంటే పరశుద్ధాత్మ యొక్క కండిషన్ ఏం తెలుసా ఎందుకు అనుకరించబడిన తెలుసా నీ ఆత్మీయ స్థితిని పరీక్షించేలాగున్నా అతను నిన్ను శ్రమల గుండా తీసుకెళ్తా తీసుకెళ్తా ఉంటాడు సైతను అటాక్స్ నుంచి తీసుకెళ్తూ ఉంటాడు నలభై దివరాత్రులు ఉపాసం ఉన్న తర్వాత శోధకుడు వచ్చిండ్రు ఆత్మీయ స్థితి ఇదే ఫస్ట్ అటాక్ ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతూ ఉంటావో కొత్త కొత్త వాక్యాలు నేర్చుకుంటూ ఉంటావో నీకు ఆ వాక్యాల మీద నమ్మకం లేనియకుండా వాడు అటాక్ చేస్తూ ఫస్ట్ పాయింట్ అది నిన్న సాయంత్రం అది నేను చూపించిన వాక్యం నీ దృష్టికి రెండే పనులు ఒకటి దేవుని వాగ్దనాల మీద నిన్ను ఆనుకోనకుండా నిలబడకుండా చేయడం తర్వాత దేవుని మీద అపనమ్మకం పుట్టించడం వాణి పని కాబట్టి ఈ సత్యం నువ్వు తెలిసినాక ఇప్పుడు నువ్వు అటాక్ చేయాలి రివర్స్ ఏంటంటే నేను దేవుని వాక్యం మీద ఆధారపడతా బాగా కాంప్రమైజ్ అయ్యి కానీ ఈరోజు నుంచి మరీ విశేషంగా దేవుని వాక్యాలు ధ్యానిస్తా ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని ఆయన మీదనే నేను సంపూర్ణంగా నమ్మిక ఉంచుతా అని నువ్వు ఒప్పుకుంటాడల్లా అందరు ఎదుట చెప్తాడల్ల నేను ఏమనే నమ్ముతా ఆయన మాటనే నమ్ముతా తక్కినదంతా అబద్ధం అని ఓపెన్ గా చెప్తా నేను ఇవి అటాక్స్ అన్నట్టు వానికి ఉల్టా తర్వాత ఎప్పుడైతే ఆ అటాక్స్లో నువ్వు విజయం పొందుతావో అప్పుడు నువ్వేం చేస్తావు సాక్ష్యం స్టార్ట్ చేస్తావు నీ సాక్ష్యం అక్కడికి స్టార్ట్ అవుతుంది దేవుడు ఒక భయంకరమైన శ్రమ లేకుండా నేను బయటకు తీసుకొచ్చాక నీకు ఒక సాక్ష్యం ఇచ్చిండు ఇప్పుడు నువ్వేం చేస్తావు నీ సేవ అక్కడికి వెళ్ళి కొనసాగుతుంది సాక్ష్యం ఎట్లా నువ్వు నీ శ్రమ మీద నువ్వు విజయం పొందినవని దేవుడు డైరెక్ట్గా విజయం ఈ మీదట ఆయన ఒకేసారి కలవలసల్లో విజయం ఇచ్చిండు నీ చేతిలో పెట్టిండి ఇప్పుడు నువ్వు విజయం నీ చేతుల ద్వారా విజయం ప్రతి సమస్య మీద నీ చేతుల నువ్వు ఆ విజయం తెచ్చుకోవాలా అయితే ఇప్పుడు సెకండ్ అటాక్ ఎప్పుడు జరుగుతుంది చూడండి ఎప్పుడైతే నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక స్థితి ఎదిగినాక సక్సెస్ఫుల్గా విజయవంతంగా అప్పుడు వాడు మళ్ళా స్టార్ట్ చేస్తాడు అటాక్ ఎప్పుడంటే మనం చూస్తాం యేసు ప్రభు జీవితంలో కూడా ఆయన పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నాక సైతాన్ చేత శోధించబడినాక వాడి మీద విజయం పొందిండు వాడేసిన ప్రశ్నలకి మన ప్రభు జవాబిచ్చినాక వాడు ఓడిపోయాడు దాని తర్వాత నీ ప్రభు శోధించకూడదు అన్న ఆ ఒక్క వాక్యాంతోనే వాడిని వెలగొట్టుపడేసి దాని తర్వాత ఆయన ఫస్ట్ సేవ ఆరంభించిండు పబ్లిక్ మినిస్ట్రీ అంటాం ఇంగ్లీష్లో కదా ఆయన ఫస్ట్ సేవ ఆరంభించిండు పద్నాలుగవ సారీ పదిహేడవ అధ్యాయం చూడండి పదిహేడవ వచ్చినం నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఫస్ట్ సేవ అప్పటి నుండి అని పరశురాత్మ అభిషేకం తర్వాత ఆయన ఏం చేసి అనేది అక్కడ అంతా చూస్తూ ఉంటాం ఆయన గళలీయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి పన్నెండవచ్చబులూను నఫ్తాలి అని దేశముల ప్రాంతంలో చూడండి అవి దేశాల్లో రెండు వేల సంవత్సరాల క్రితం అనేది ఒక దేశము జబులూను ఒక దేశము నఫ్తాలి ఒక దేశం ఈరోజు అవి దేశములు కావు చిన్నప్పుడు గ్రామాలు అవి ఇప్పుడు దేశంలో దాని ప్రాంతంలో సముద్ర తీరం అందరి కపెర్న వచ్చి కాపురం ఉండేను హోము కూడా ఒక ప్రాంతం అప్పుడు అక్కడ దేశంలో ప్రాంతాలు ఇవి జూన్ దేశంలోని ఒక ప్రాంతం అది కపెర్న హోం కపెర్న హోమ్ అంటే తెలుసా మీకు ఎవరికన్నా పదం కపెర్న హోమ్ అంటే దూతల పట్టణం ద సిటీ ఆఫ్ ఏంజిల్స్ అంటారు ఇంగ్లీష్లో దూతల పట్టణం ఈరోజు ఎంతమంది తెలుసు అమెరికాలో కూడా ఒక దేశం ఒక సిటీ ఉంది దాని పేరు లాస్ ఏంజలిస్ ఎంతమంది విన్నారు పదం లాస్ ఏంజలిస్ అంటే ద సిటీ ఆఫ్ ఏంజల్స్ అని అర్థం కప్పెర్న హోమ్ అన్న లాస్ ఏంజలీస్ అన్న ఒకటి కాబట్టి ఈన ఈ దేశంలో దాని తర్వాత ఏంజల్స్ నా పద్నాలుగు విషయం జబులు దేశంలో నా తల అవతల ఉన్న సముద్ర అన్ని జను నివసించగలియా చీకట్లో కూర్చొని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చొని వారికి వెలుగు ఉదయించాను అని ప్రవక్త అయిన ఏస ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగాను ఇది ఒక ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనకి అయితే చీకట్లున్న ప్రజలు గొప్ప వెలుగును చూసేద్దరు ఇది ఏసు పుట్టుకకి సంబంధించింది అని చెప్తుంటారు చాలా కానీ ఏసు పరిచర్యకు సంబంధించింది అది మనము పదిహేడు వర్షాలు చూస్తాం అప్పటి నుండి పర్లోక రాజ్యం సమీపించింది గనక మార్మన్స్ పొందరని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాను దీని తర్వాత అటాక్ స్టార్ట్ చూడండి ఒక దాని తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి వాణి అటాక్స్ వస్తూనే ఉంటాయి నువ్వు ప్రతి అటాక్ లో విజయం పొందుతూనే ఉంటావు కొంచెం డిస్టర్బింగ్ ఉంటుంది విజయం పొందుతూ ఉంటావు నీ విశ్వాసం ఇంకా బలపడతా ఉంది మళ్ళా ముందు దాని తర్వాత ఇంకొక అటాక్ వస్తుంది దుఃఖం వస్తుంటుంది శ్రమ వస్తుంటుంది దాని మీద విజయం ముందుతో మళ్ళీ ముందు దేవుడు ఇంకొక ఆత్మీయ స్థితికి నిన్ను తీసుకొని పోతుంటాడు దాని తర్వాత ఇంకొక అటాక్ ఇట్లా జీవితాంతం మనకి నెరవేరుతనే ఉంటాయి కాబట్టి ఇది ఒక జీవన శైలి లైఫ్ స్టైల్ అంటాం ఇంగ్లీష్లో క్రిస్టియన్ లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్ ఎవరికి అర్థం కాదు ఏ మతస్థులకు అర్థం ఇది ఎప్పటికి అర్థం కాదు వాళ్ళకి ఇంపాసిబుల్ నువ్వు చెప్పిన వానికి అర్థంగా క్రిస్టియన్ లైఫ్ స్టైల్ ఏంది అనేది స్పిరి ఆత్మీయంగా నువ్వు ఎదుగుతూ ఉంటావు దాని తర్వాత దుష్టాత్మ నేను మీదకి దాడి చేస్తూ ఉంటాడు నువ్వు ఆ దాడి మీద విజయం పొందుతావు ఇంకొక అంచకి ఎదుగుతావు ఆత్మీయ స్థితిలో ఇంకొక అంచుకి ఎదుగుతావు అక్కడ ఎదిగినాక నువ్వు ఇంకొక కార్యం చేస్తూ ఉంటావు మళ్ళా అటాక్ వస్తుంది దాని మీద నువ్వు విజయం పొందుతావు కష్టం ఉంటుంది విజయం పొందుతావు అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఆత్మీయ లెవెల్కి తీసుకెళ్తారు అట్లా నేను ఉన్నత స్థితికి తీసుకెళ్తా అంటాడు ఆత్మీయ స్థితిలో జీవంలో ఇవి పట్టించుకోకుండా లోకాతీతంగా ఉంటే మటుకు ఎప్పటికీ కావు ఇవి లోకాతిత్తం ఎటువంటి అటాక్స్ అవసరం ఉండదు బాగా అర్థం తీసుకుని దృష్టిని అటాక్స్ మీకు అవసరం ఉండవు అన్నట్టు మీరు లోకాతీతంగా ఉంటే కాబట్టి పర్లోకరాజ్యం సమీపించింది అని స్టార్ట్ చేసింట్టు దాని తర్వాత ఇంకేమన్నారు కాబట్టి మారు మనసు పొందుడి అని ఆరంభించండు దాని తర్వాత వాడు అటాక్ స్టార్ట్ చేసిండు దాని తర్వాత వచ్చి శాస్త్రుల రూపకంగా పరిశీల రూపకంగా యాజకుల రూపకంగా అటాక్స్ స్టార్ట్ అయిపోయినావాడు వాడు వాడు వా వాడి ఎందుకంటే వాడు డైరెక్ట్గా అటాక్ చేయలేడు ఆత్మ కాబట్టి నీ శరీరం ఆత్మను చూడదు నీ ఆత్మ ఇంకొక ఆత్మను చూడగలదు కానీ నీ శరీరమైన కండ్లు ఆత్మను చూడలేవు అసాధ్యమై ఎవడు మూసేసేయండు ఆదామవల కండ్లు వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళ మందరం మన కండ్లు కూడా మూసేసేయండు కానీ నీ ఆత్మ కళ్ళకి అవి కనిపిస్తూ ఉంటాయి నీ శరీరం నిద్రపోయినప్పుడు నీ ఆత్మ మేలుకుంటుంది అప్పుడు అది చూస్తూ ఉంటుంది ఈ స్పిరిట్స్ అవి నీ మీదకి అటాక్ చేయడం వివిధ ముఖాలు ఉంటాయి వాటికి అసలు ఎప్పుడు ఊహించే ఎట్లా కూడా చెప్పలేము ఎట్లుంటాయి కూడా చెప్పలేము వాటి ముఖాలు ఆ యొక్క సృష్టిలో భాగం ఉండే కదా ఒకప్పుడు పడివేయబడ్డాయి పడిపోయినప్పుడు వింత రకాలు అయిపోయినాయి దేవుని దగ్గర ఉన్నంత వరకు మంచిగా వెళుతూ ఉండేవి ఎప్పుడైతే అక్కడి నుంచి వింత వింత మృగాల్లాగా తయారైపోయినాయి వాటి మొహాలు కాబట్టి మనమంతా మనకు కూడా ఇవి బలైన ఉంది ఎప్పుడన్నా వాడు మనల్ని అటాక్ చేయొచ్చు ఎప్పుడైతే నువ్వు బలైన స్థితిలో ఉన్నావో ఆత్మీయంగా కానీ ప్రకృతి సహజంగా కూడా నేను ఒకటి చెప్తా ఉంటాను ఈ శరీరము దేవుడు ఎందుకు ఇచ్చిండి అనేది భూమి మీద జీవించాలంటే ఈ శరీరం అవసరం అందుకు ఈ శరణాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ భూమి ఉండాలంటే నీకు ఎంత రాసిండో దేవుడు అంతవరకు నువ్వు బ్రతకాలంటే నీ శరణాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దానికి కూడా నీకు అభిషేకం అవసరం నీ శరీరానికి అభిషేకం అవసరం అందుకే అంత అంత్య మీద అంతే దిన ప్రతి శరీరం మీద ఆయన ప్రతి శరీరని అభిషేకించిన ఉంది కదా ఆత్మను ఏ ప్రతి శరీరం మీద తన ఆత్మను అనుగ్రహించను అంతే దినంలో అందరి మీద తన ఆత్మను కొమరిస్తా కదా ఇంగ్లీష్ అట్లా ఇన్ ఇన్ ది ఎండ్ టైమ్స్ ద స్పిరిట్ విల్ అనాయింట్ ఎవ్రీ ఫ్లెష్ అని ఉంది ఇంగ్లీష్లో యోగలు పవచం ప్రతి ఫ్లెష్ మీద ఆయన అభిషేకిస్తాను ప్రతి శరీరని శరీరం శరీరాన్ని ఆశ అభిషేకిస్తాడు కాబట్టి శరీరానికి అభిషేకం అవసరం అనేది మనం అక్కడి నుంచి నేర్చుకుంటాం ఎందుకంటే ఈ లోకల్లో నువ్వు మంచిగా బ్రతకాల ఆయన కొరకు ఆయన నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించాలంటే నీకు శరీరానికి అభిషేకం అవసరం లేకపోతే ఈ శరీరము కృషించిపోతూ ఉంటుంది ఉదాహరణకి నీకు ఏ ఆహారం తినాలో జ్ఞానం లేకపోతే నీ శరీరం కృషించిపోతుంది దానికి వైటమిన్స్ మినరల్స్ అవన్నీ సప్లై కాకపోతే ఆ శరీరం సరిగ్గా పనిచేయక దాని ఆయుష్ తగ్గించుకుంటూ ఉంటుంది పోలీగా అటాక్ కూడా చేసిండు మన ఆహారం మీద దాంట్లో పెస్టిసైడ్స్ రకరకాల పాయిజన్స్ అన్ని కలిపి మనకి ఇస్తుండ్రు మనమేమో తిని చెడిపోతున్నాం మనకు తెలివాల ఈ జ్ఞానం ఈ అభిషేకం నీకు నీ శరీరాన్ని అభిషేకించాడు దేవుడు కాబట్టి వాడు నీ శరీరాన్ని అటాక్ చేసినప్పుడు పిచ్చి పిచ్చి అని తినేటట్లు వాడు నేను రెచ్చగొడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఉల్టా అటాక్ చేయాల నేను తినను ఇవి నేను తినను దానియాలు చెప్పిండు కదా నాకు ఇవి అవసరం లేదు మేము ఇవి తినం మాకు శాకాహారం ఇవి అన్నాడు మాకు ఆహారం అవసరం లేదు రాజులు తినే ఆహారం మాకొద్దు అవి బిగరాల ఆహారాలు మాకొద్దు కాబట్టి నీ శరణాన్ని నువ్వు ఏ రోగాలు వాటి నుంచి త్వరగా బయటకు పడాలా నేను ఎన్నిసార్లు చెప్పిన ఏ రోగం నుంచైనా మీరు బయటికి రావచ్చు అన్ని దేవుడు మార్గాలు మనకు చూపించండి ఎన్నిసార్లు నేను చెప్పిన డయాబెటీస్ అనేది రోగం కాదు లోపం అని దాని నుంచి నువ్వు ఊరికే బయటికి రావచ్చు కార్బోహైడ్రేట్స్ వినడం మానేస్తే షుగర్ లెవెల్స్ కంప్లీట్ నార్మల్గా ఉంటాయి దాని తర్వాత హెల్త్ అంతా ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంటుంది హై ఫ్యాట్ లో కార్బ్ ఫుడ్ అంటాం వాటిని లేక లో కార్బ్ హై ఫ్యాట్ అంటాం ఎల్సిహెచ్ఎఫ్ అంటాం ఎల్సిహెచ్ఎఫ్ లో కార్బ్ హై ఫ్యాట్ ఈ ఆహారాలు తింటే ప్రతి రోగం నుంచి నువ్వు బయటకు నేను ఎన్నిసార్లు చెప్పిన ఈ సీక్రెట్స్ లో కార్బ్ హై ఫ్యాట్ అంటే బహు తక్కువగా పిండి పదార్థాలు తినాలా బియ్యము గోధుమలు జొన్నలు రాగులు సజ్జలు ఇవన్నీ తక్కువగా తినాలా హై ఫ్యాట్ అంటే ప్యూర్ ఫ్యాట్ అంటాం అంటే వెన్న లేక నెయ్యి ఇటువంటి ఫ్యాట్స్ ప్యూర్ ఫ్యాట్స్ అంటారు వాటిని అవి తింటే హెల్త్ అంతా రిపేర్ అయిపోతుంటుంది డైజెస్టివ్ సిస్టమ్ అంతా రిపేర్ అయిపోతుంది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అన్ని పోతూ ఉంటాయి బాడీలో గ్యాస్ ఫామ్ అవుతుంది కదా కడుపులో కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది అవన్నీ పోతుంటాయి నెయ్యి తింటే ఒక స్పూన్ నెయ్యి తింటే మొత్తం డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతూ ఫ్రీ మోషన్ పోతున్నాయి డైలెట్ పోతే అవన్నీ పాటించక ఏదో రకరకాల మందులు మందు అట్లా నీ శరీరం ఇంకా కృషించిపోతుంది వాడు నీ శరీరాన్ని కూడా అటాక్ చేస్తున్నాడు నీకు తెలియదు దాని తర్వాత నీ మనస్తత్వం మీద అటాక్ చేస్తున్నాడు వాడు ఆయన ఏ రీతికైతే ఉపాసం నుంచి బయటకు వచ్చినాక నలభై తర్వాత అటాక్ చేయబడి వాడి దాడి మనం మీద కూడా వాడు అట్లా అటాక్ చేస్తుండ్రు నీ శరీరాన్ని అటాక్ చేస్తాడు సరిగి ఉన్నావు కదా ఈ రాల రొట్టెలు చేసుకుంది అన్నాడు అటాక్ అది అటాక్ చాలా మంది తెలియదు మనుషు రొట్టె మాత్రమే జీవించడు ఉల్టా అటాక్ అది ఉల్టా దాడి ముఖ్యంగా మూడవ కారణం వాడు ఎప్పుడు నిన్ను అటాక్ చేస్తాడు అన్నప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆత్మీయ జీవితంలోనే కానీ శారీరకమైన జీవితంలోనే కానీ ఒంటరిగా ఉన్నప్పుడు అటాక్ చేస్తాడు దావి ది విషయాలు చూడలేదా రాజా దర్బార్లో కూర్చొని పనిలు కొనసాగించాల్సిందే పోయి ఇంటి మీద ఎక్కిండు అప్పుడు పత్సభ స్నానం చేస్తుంటే చూసిండు అయితే అటాక్ స్టార్ట్ వాడు దాడి చేసిండు కానీ ఆ దాడికి బలహీనం అయితే మీరు ఎంతమందికి జ్ఞాపకం ఉందో దావిత జీవితం బహు బహుదీర్ఘంగా స్టడీ చేసిన గతంలో ఆయన వృద్ధాప్యంకి వచ్చినప్పుడు వాటన్నిటి మీద నిర్లక్ష్యంకి చాలా మందికి వస్తుంది వృద్ధాప్యంలో అయితే ఈయన రోగి అయిపోయింది ఇక చనిపోతున్నాడు బాడీ చల్లబడుతుంది ఈయనకి వెట్ట కలిగించడం కొరకు ఒక యవన కన్యక స్త్రీని తీసుకుని అని మానవ తలంపులు ఉపయోగించి మనుషులు ఒక అమ్మాయిని అమ్మాయిని అతని ఒళ్ళో పండబెడతారు పెట్టిన అతను ముట్టలేడు ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది ఇవన్నీ పనికిరాని ఈ అటాక్స్ వేస్ట్ ఇప్పుడు నాకు నేను ఆల్రెడీ ఒక బాధను అనుభవించిన ఆ అటాక్ వలన మత్స్యబ ఒక ఉరియా ఉరియా భార్య కదా ఉరియా హిత్ అనుకుంటా ఎంతమంది జ్ఞాపకం ఒక అన్యుడు ఉరియా ఎవరికైనా జ్ఞాపకం ఉందా ఎక్కడోడా కరెక్ట్ హిత్తియుడే ఒక హిత్తియుడు అంటే అన్యుడు అన్యుని భార్యని దాబీదు తెచ్చుకోవడం వల్ల ఎంత బానిసైపాడు ఆ ఒక్క పాపము జీవితాంతం వెంటాడి తన కుటుంబాన్ని మొత్తం చిన్న భిన్నం చేసి రెండో కొడుకు జావడం అప్షలోం దాని తర్వాత పెద్ద కొడుకుని సలోమును చంపించంపించడం దాని తర్వాత తన భామర్దులు అతని పేరైంది ఏమన్నా యో బాబు అభిషే అందరు బామర్దులు దావిదు అక్క పిల్లలు చైనాధిపతులు అందరు చావడం ఒకరిని ఒకడు ఒకరిని ఒకడు ఒకరిని ఒకడు రక్త సంబంధితులు చంపుకున్నారు సొలం అనే మనకు సొంత అన్నన్ని చంపించిండు ఆ ఆత్మ తనని జీవితాంతం అటాక్ చేసింది అని జీవితాంతం సొంత కొడుకు తన చని పనికి పరిగెత్తి వెంటబడి అంతఃపురం విడిచి అడులలో తిరిగిండు ఆశ్చర్యంలో ఒక అటాక్కి బానిస కావడం వలన జీవితాంతం శ్రమను అనుభవించిండు కానీ దేవుని స్నేహితుడిగా ప్రియుడిగా దేవుని ప్రియుడుగా పేరు పొందిండు కౌంటర్ అటాక్స్ మనం నేర్చుకోవాలా నువ్వు స్టేజ్ మీద వాక్యం చెప్తుంటే అవి కౌంటర్ అటాక్స్ ఉంటాయి వాని మీద అది నీకు తెలియదు సేవకులకి నువ్వు చెప్పే వాక్యము వాని మీద కౌంటర్ అటాక్స్ చేస్తుంటుంది ఎందుకంటే దేవుడు సైతాన్ని అటనే అటాక్ చేసాడు నువ్వు వాక్యంలో బలపడి ఆ వాక్యాలు కొట్టడం వలన వాడడం వలన మనుషులు ఎట్లా విడుదల ఉంటారు వాళ్ళ బానిసత్వంలో నుంచి అది వానికి కౌంటర్ ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాలు కొట్టినప్పుడు మనుషులు వాటిని స్వీకరించి వాటిని పాటించినప్పుడు వాణి బంధకాల నుంచి బయటికి వస్తున్నారు లిబరేషన్ అంటాం దాన్ని విడుదల కాబట్టి మూడవదిగా నాలుగవదిగా నేను కొట్ట పాయింట్ ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా ఉంటావో అప్పుడే వాడిని అటాక్ చేస్తాడు దావిధ విషయం అదే జరిగింది అదే రీతిగా మన ప్రభు కూడా ఒక్కడే కదా ఆర్యనందరికి కొనిపోబడిన అపవాదిత శోధించబడటకు ఒకడున్నప్పుడు ఎప్పుడు జరుగుతూ ఉంటాయి అటాక్స్ అందుకే నీకు సహవాసం అవసరం అంటాం బ్రదర్ మళ్ళీ మీకు సహవాసం లేదు కదా మీరు చర్చిలకి వెళ్ళి బయటకు కదా చర్చ్ అంటే యూనివర్సల్ కదా నీకు తెలియదా బ్రదర్ నేనే ఉల్టాడుగుతా ప్రశ్న చర్చ్ అంటే బిల్డింగ్స్ కావు కదా సహవాసం బిల్డింగ్స్ కావు కదా సహవాసం అంటే రక్షణ అనుభవంలో ఉన్న వాళ్ళ ఐక్యత కలిగిన ఏకీభవించే వారితోనే కదా అసలైన సహవాసం సత్యాన్ని ప్రేమించే వాళ్ళతోనే కదా అసలైన సహవాసం అబద్దాన్ని ఆశ్రయించిన వాడితో సమాసం ఎట్లుంటాను నేను వాడు నా సహోదరుడు ఎట్లయిండు అబద్దాన్ని ఆశ్రయించిన వాడు ర్యాప్చర్ కల్ట్ బోధకులు ర్యాప్చర్ కల్ట్ని నమ్మిన మనుషులు నాకు సహోదరులు ఎట్లయితారు ఎందుకంటే వాళ్ళు దేవుడికి నా ప్రభుకి విరుద్ధంగా ఉన్నారు నా ప్రభు మాటకి విరుద్ధంగా ఉంటే నాకు సహోదరులు ఎట్లన్నారు వాళ్ళు కొంచెం కష్టమే నేను కౌంటర్ అటాక్ చేస్తున్నా వాడి మీద ఈ టైంలో ర్యాప్చర్ కల్ట్ మీద నేను ఫుల్ అటాక్స్ చేస్తుంటా అందుకే రాత్రి నుంచి నన్ను అటాక్ చేస్తూ ఉంటాడు కానీ దేవుడు నాకు విడుదల కనిపిస్తూ ఉంటాడు కాబట్టి వాని దాడి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు మనుషుల నుంచి ఊహించడాన్ని మనుషుల కూడా నీకు అటాక్ వస్తుంది కొన్నిసార్లు నీ సొంత కుటుంబీకుల నుంచి వస్తుంది నీ భార్య నుంచి వస్తుంది నీ భర్త నుంచి వస్తాడు అటాక్ ఆ దాడి నీ పిల్లల నుంచి దాడి చేయచ్చు నీ బంధుల నుంచి దాడి చేయొచ్చు ఏ మనిషి నుంచైనా దాడి చేయొచ్చు నీ సొంత ఫ్రెండ్ నుంచి దాడి చేయొచ్చు దుష్టుడు వాడు వాడుకుంటాడు ఏసు ప్రభు జీవితంలో వాడుకున్నాలే ఏసు ప్రభు జీవితంలో వాడికి ఎట్లా అటాక్ చేసిండో నేను మీకు చెప్పాలనుకుంటున్న ఈ రహస్యం ప్రభు జీవితంలో వాడికి ఎట్లా అటాక్స్ దాడి చేసిండో నీ జీవితంలో అట్లనే దాడి చేస్తాడు ఉదాహరణకి మత్యస వార్త పదహారవ అధ్యాయం రెండోసారి మత్స్సు వార్త పదహారవ అధ్యాయం ఇరవై వచనంలో మనం చూస్తాం ఎవరి ద్వారా ఈయనకి అటాక్ జరిగింది ఇరవై రెండు పేతులు ఆయన చేయి పట్టుకొని ప్రవ్వా అది నీకు దూరం అవును గాక అంటే ఈయన నేను చనిపోబోతున్నాను అన్ని కష్టమాల అనుభవించి నేను చనిపోబోతున్నాను మూడవ నాడు నేను లేస్తాను అని గ్యారంటీగా చెప్తున్నాను అంటాడు అని చెప్తుంది అగత్యం అంటే నేను మూడవ తినే లేస్తాను నిలబెట్వచ్చు అప్పుడు పేతులు ఆయన చెయ్యి పట్టుకొని ప్రభ్వా అది నీకు దూరం అవును గాక అది నీకు కలగదని ఆయనను గదింపసాగాడు కాబట్టి ఎవరైతే నీకు సన్నిహితంగా ఉన్నారో వాళ్ళే నేను అటాక్ చేస్తున్నారంటే వాళ్ళని దూరిండి వాడు సైతాన్ నువ్వు చావడానికి వీల్లేదు నువ్వు ఎన్నడనూ అట్లా చదవడానికి వీల్లేదు ఎంత డేంజరస్ అటాక్ ఇది ఎవరైనా ఊహించగలుగుతుండరా నువ్వు సావకూడద్దు నువ్వు చేస్తే ఈ లోకానికి విడుదల కోట్లాది కోట్లాది ప్రజలు పరలోకానికి వస్తారు నువ్వు చనిపోతే సైతాను అట్లా మోసగిస్తుండ్రు పేతుల ద్వారా జరిగి కానీ వాడు ఎప్పుడు గ్రహించగలిగిండు అరే ఈయన శర్రం ధరించుకొని వచ్చినా కానీ ఈయన సృష్టికర్త అని వాడు ఎప్పుడన్నా గ్రహించగలిగాండా వాడు గ్రహించలేదు ఈరోజు ఎప్పుడూ గ్రహించలేడు అంత గొప్ప దేవుడు శరణం ధరించుకొని వస్తే ఆయనని చంపేస్తే వీడిపోయి అక్కడ దేవుడు అవుతాడా సింహాసనం ఆకపోయి అట్లనే చేసిండు అర్థం కాక వాడు ఏమనుకున్నాంటే దొరికిండ్రా సృష్టికర్త శరీరంలో ఈ రోజు లేపేస్తున్నది అప్పుడు నేను పోయాడ కూర్చుంటా పరలోకంలో సింహాసన పర్వత అనడా లేదా హెచ్కల్ గ్రంథం ఇరవై ఎనిమిది అందులో పర్వతం మీద నా సింహాసనం వేసుకుంటా అనడా లేదా దేవునికి సమానంగా ఫెయిల్ అయిండు ఎందుకంటే వాడి జ్ఞానము చెరుపబడిందని చూస్తాం వాక్యం వాడు చెడగొట్టుకుంటూ వాడి జ్ఞానాన్ని కాబట్టి పేత్త ద్వారా దూరి దాడి చేస్తుండే యశ్వం మీద కాబట్టి ను ఎవరినైతే ఊహించావో వారి ద్వారానే నీకు దాడి అవుతుంది అందుకు అన్నాడు మనసుని ఆశ్రేష్ట కంటే యహునాశ్రేష్ట మేలని ఇప్పుడు అర్థమవుతుంది ఆ వాక్యం పరిభాగా తర్వాత ఎంతో మంది ఉంటారు కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఏసయ్య నీ సలహా ఏంటి నాకు ఊహించని స్థలంలో నుంచి నీ మీదకి దాడి జరుగుతుంది దుష్టుని దాడి ఎట్లా దాన్ని ఎదుర్కొంటావు బ్రదర్ సిస్టర్ పేతురుతో అంటున్నాడు దేవుడు అంటే సైతాన్తో మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఎందుకంటే పేతుర్లో దొరికింది కాబట్టి ఇరవై మూడవ అధి వచ్చిన చూడండి అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా అన్నాడు అంటే పేతుర్లో సైతాన చెప్తున్నాడు పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము గెట్ ది బిహైండ్ మీ సేటన్ నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుషుల సంగతులనే తలచున్నావు కానీ దేవుని సంగతులను తలంపవు ఎన్నటికి నేను నాకు అభ్యంతరంగా ఉన్నావు ఎక్కడి నుంచి వస్తుంది అటాక్ బహుగా ప్రేమిస్తున్న శిష్యుడి నుంచి అటాక్ బహుగా ప్రేమిస్తున్న కుటుంబం నుంచి వస్తే అటాక్స్ అందుకే ఎవరినా మృతం మనం వేస్తున్నాం నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించినా నాకు పాత్రలు గారు ఎందుకన్నాడంటే ఇప్పుడు నాకు అర్థమే చేతి చేసుకుంటున్నారు కాబట్టి వాడికి నువ్వు డోర్స్ ఓపెన్ చేయొద్దు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేసి ఎప్పుడైతే నువ్వు ఆజ్ఞాతిక్రమం చేసి పాపం చేస్తావో వానికి డోర్ ఓపెన్ చేస్తే అప్పుడు వాడు నీకు హృదయలకు వస్తాడు కాబట్టి మనం ఆజ్ఞాతిక్రమం చేయొద్దు పాపాలు ఆ డోర్ ని మనం వాడికి క్లోజ్ చేస్తాం పర్మనెంట్గా కాబట్టి అక్కడికి సరిపోదు వాడు మళ్ళా తిరిగి వస్తాడు దాడి చేయడానికి జీవితాంతం నీ మీద దాడిలు చేస్తూనే ఉంటాడు నువ్వు ఎంతగా ఆత్మలో ఎదిగినా ఎంతగా నీ దేవుల ద్వారా విశేషమైన అద్భుతాలు జరిగినా నీ ద్వారా ఎన్ని గొప్ప గొప్ప స్వస్థతలు జరిగినా వాడు తిరిగి వచ్చి నేను నేను ఒకసారి చూపించిన మీ కంటే గతంలో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా ఎన్నో విశేషమైన స్వస్థతలు అద్భుతాలు జరిగినాయి కంల ముందు స్వస్థతలు కాళ్ళు వంకర కాళ్ళు స్ట్రేట్ కావడం చేతులు స్ట్రేట్ కావడం కొంటి వాళ్ళు గుడ్డి ఫస్ట్ అటైం సృష్టిని చూడడం వాళ్ళు ఎన్నెన్నో అద్భుతాలు జరిగినాయి వాళ్ళ సేవలో కానీ వాళ్ళు రోగంతోనే చనిపోయినట్టు చూస్తాను ఒక్కొక్క సేవకుడు నీమోనతో చనిపోయింది ఇంకో సేవకుడు ఇంకేదో ఇన్ఫెక్షన్తో చనిపోయింది అట్లా నీ సేవలో జరిగి కొంతకాలానికి ఆ రోగము నిన్ను చివరికి తీసుకుంటే నీ ప్రాణాన్ని ఎందుకు నేను ఎవరి అటాక్ చేస్తున్నా వాళ్ళ మీదనా సైతాన్ మీదనా వాడు తిరిగి వస్తాడు ఈరోజు అయిపోయింది అనుకుంటున్నావా నేను తిరిగి వస్తా నువ్వు అంటారు నువ్వు ఎప్పుడారా నువ్వు ఎప్పుడు గెలవలేవు గతంలో ఇక నేను గెలవవు ఇది నేను ఆజ్ఞ స్వీకరించిన ప్రభు నుంచి శత్రు బలవంతటి మీద నాకు అధికారం ఇచ్చింది నువ్వు ఎప్పుడు గెలవలేవు నా మీద నువ్వు ఎన్న అటాక్స్ చేసుకో నా ప్రాణం పోనంతగా నువ్వు నా కుటుంబాన్ని అటాక్ చేసినావు నా పిల్లల్ని అటాక్ చేసినావు ఫ్యామిలీ మెంబర్స్ అందరిని అటాక్ చేస్తా ఉన్నావు నేను ఎక్కడ ఉద్యోగస్తులు నా ఉద్దేశాలను అటాక్ చేసినావు బాసర్స్ రూపంగా అటాక్ చేసినావు సబార్డినట్స్ రూపంగా అటాక్ చేసినావు కలీగ్స్ రూపంగా అటాక్ చేసినావు ఎన్నిసార్లు అటాక్ చేసినావు కానీ ప్రతి అటాక్ లో నువ్వే ఓడిపోయావు నేనే కెలిసిన వాడు తిరిగి వస్తాడు చూడండి నువ్వు కాసు అధ్యాయం కాసు వార్త అధ్యాయం పదమూడవ వచ్చినవి అపవాది ప్రతి శోధనను ముగించి బాగా చేసుకోండి ఎన్ని శోధనలు నీ లైఫ్ లో బ్రదర్ ప్రతి శోధన ముగిస్తాడు వాడు కొంతకాలము ఆయనను విడిచిపోయాను మళ్ళా తిరిగి వస్తాడు నిన్ను నన్ను కూడా అంతే ఎందుకంటే మనం ఆ ఆ ప్రభువుని వెంబడిస్తున్నాం ఆ ప్రభు మనకు ఫాలో కాబట్టి బహుతేటమి ఉంది కదా వాడు ప్రతి శోధనను ముగించండి మన ప్రభు జీవితంలో కొంతకాలము ఆయనను విడిచిపోయండి మళ్ళీ లాస్ట్కి వచ్చి అటాక్ చేసిండు అప్పటికి శాశ్వతంగా ఓడిపోయిన వాడు వాడు ఎప్పుడు గెలవలేదు ఎప్పుడు గెలవడు కూడా ఇంపాసిబుల్ ధాన్యాల విషయంలో కూడా వాళ్ళు వాడు ధాన్యాల దగ్గరికి గాబ్రియల్ దూత దానియకుండా అడగించండు కానీ మిగతా దూత వచ్చి గెలిచిండా లేదా గాబ్రియల్ని గాబ్రియల్ని విడిపించండు వాళ్ళు చూసి వాళ్ళని గాబ్రియల్ని అరేంజ్ చేసి పెట్టిండు మికాయలు వచ్చి లూసిఫర్ నుంచి విడుదల కల్పించాడు గాబ్రిల్ అప్పుడు గాబ్రిన్ పోయి ధాన్యాలు చెప్పే భవిష్యత్ జరగబోతుంది అన్న ఈ ఆత్మీయ ప్రపంచం వాడు ప్రతి శోధనను ముగించాల జీవితంలో వాడు కొంతకాలము నిన్ను విడిచిపోవాల మళ్ళ కొంతకాలంకి వస్తాడు లైఫ్ లాంగ్ వస్తాడు ఈ శబ్దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలను పిచ్చి ఆహారం తినకండి పండ్లు తినండి కూరగాయలు కొంచెం మాంసము అవన్నీ పర్లేదు కొంచెం కొంచెం వింటమ్మవన్నీ ఎగ్స్ తినండి మంచి ప్యూర్ ఆయిల్స్ అంటే నెయ్యి వెన్న కో కో కోకోనట్ ఆయిల్ ఇటువంటి చాలా మంచి హెల్త్కి కోకోనట్ ఆయిల్ హార్ట్ అటాక్స్ రానికుండా కాపాడుతుంది కాబట్టి ఇవన్నీ మనం పాటించాలా దేవుడు బయలుపరిచినా మనకి ఇవన్నీ సైంటిఫిక్గా దాని మీకు సైంటిఫిక్గా చెప్తే మాకే మెటీరియల్ పడుతుంది దాన్ని మీద వెతుక్కోవాలి ఎందుకంటే నేను వెతుక్కున్న నేను పొందుకున్నాను మీరు కూడా టటి పొందుకోవాలి వాడి అటాచ్ తిరిగి తిరిగి వస్తావు అంటే కాలం తర్వాత మళ్ళీ వాడు వాపసు వస్తాడు నువ్వు టెంపరీగానే విజయం పొందినవు కానీ వాడు తిరిగి వస్తాడు మళ్ళీ ఇది నీకు అది లైఫ్ లాంగ్ వాడు దాడి చేస్తాడు నువ్వు వాడిని విజయం పొందుతావు కొంతకాలం ఆట ఎదుగుతావు మరి కొంతకాలకి ఇంకొక దాడి చేస్తాడు వాడిని మిగి విజయం పొందుతుంటావు వాడు ఎప్పుడు కూడా గెలవలేదు ఇది ఒక విషయం ముగి తప్పకముందు మనం ఎప్పటికి ఒక వాగ్దానాన్ని పట్టుకొని ముందుకు పోవాల ఎందుకంటే మనము శాశ్వతంగా వాడి మీద విజయం పొందినాము ఏసు ప్రభు ఆ విజయం మన చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అనేసి నేను నీకు చూపిస్తా ఉంటాను కదా ఆయన విజయం పొంది పాపం మీద శాపం మీద అన్ని అటాక్స్ చేసిన వాడు ఎన్ని అటాక్స్ చేసినా వాడు ఎన్నిసార్లు తిరిగి వచ్చిన కొంతకాలం గ్యాప్ ఇస్తాడు నువ్వు బాగా విజృంభించి సేవ చేస్తావు ఎక్కడెక్కడో తిరుగుతావు మళ్ళీ కొంతకాలానికి వాడు అటాక్ చేస్తాడు వాడు ఎన్ని దాడులు చేసినా దుష్టుడు ఎన్ని దుష్కార్యములు చేసిన ప్రభు నన్ను తప్పిస్తూ పర్లుగు రజమకు చేరినట్టు నన్ను రక్షించను అని చెప్తుంది నేను ఎట్లా చెప్తాను ఈరోజు నుంచి ఎన్ని అటాక్స్ ఎన్ని దాడులు వాడు నా జీవితాలు చేసినా నా శరీరం మీద నా ఉద్యోగం మీద నా కుటుంబాల మీద నా ఆస్తుల మీద ఎన్ని అటాక్స్ చేసినా నా ప్రభువు నన్ను తప్పిస్తాడు పర్లవ రాజ్యాంగు చివరి వరకు చేర్చుకుంటాడు యుగ యుగములకు మహిమ యొక్క కలుగును కాదు ప్రార్థిస్తాం పరశులవా దేవాభద్రాన్నైనా కృతజ్ఞతలు అంతరంగ మందు మమ్మల్ని అందరినీ ఇస్రాయల్ గా మార్చుకునేందుకు మీకు వదనాలను అయినా వాడు అనేక పర్యాయాలు ప్రభావ మా మీద దాడి చేస్తున్నాడు కానీ ప్రతి దాడిలో మీరు మాకు విజయం ఇచ్చినారు థ్యాంక్ యూ లాడ్ జీసస్ థ్యాంక్ యూ లాడ్ గివ్ యూ ఆల్ దూరిట్ లాడ్ ఆత్మీయంగా వాడు మా జీవితాన్ని ఎన్నిసార్లు దాడి చేసిండు ప్రభా మా శరాల మీద దాడి చేసిండు ప్రభా అయినా గానీ మీరెంతో విశ్వాసత కలిగిన గొప్ప దేవుడవునైనా అన్నిట్లో నుంచి మమ్మల్ని తప్పించి ఇంతవరకు మమ్మల్ని స్థిరపరిచి నిలబెట్టిండ్రు వంద థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ గ్లోరిటీ లాడ్ సమస్త ఘనతామహిమ్రాపాలను మీకు కలుగుదాక సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క వాక్యాలను మేము స్వీకరించినాం వీటిని మేము పాటిస్తాం జ్ఞాపకం వేసుకుంటాం అంటాం ఈ వాక్యాలను ఆ రీతిగా మెడిటేట్ చేసి దేవరాత్రి ధ్యానించి బిడలుగా తయారు చేయండి వింటున్న వారందరినీ ఆశ్రించి మీరు స్తోత్రం ప్రభా పరిశుద్ధి గొప్ప దేవ జీవం తండ్రి జీవాధిపతి సర్వనతుడ నీకు ఎంతో వర్ణాలిస్తాయా సమస్త సృష్టికి మూల ఆది సంభూతుడా పరిశుద్రైన దేవ నికేస్తా నీ గడిచిన కాలం అంత ప్రభా ఉమల కాచి కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్న నీకు ఎంతో వర్ణాలుస్తాయా నికేస్త స్తోత్రాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు యుగ యుగంలో కలిగి నాకాహియ నా దేవ నా ప్రభా వాక్య ప్రభా మీరు మాతో మాట్లాడినారు దేవ దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకేస్తూ తులుస్తానా ఓ ప్రవ్వామల్ని ఎంతగానో ప్రభావి బలపర్చిన విష్ణుడు ప్రవ్వాడు మమ్మల్ని ఏ రీతిగా అటాక్ చేస్తాడనే విషయాలు ప్రవ్వ నేను ఎట్లా జాగ్రత్తగా జీవించాలా ఏ రీతిగా మేము ముందుకెళ్లాలా అనే విషయాలు ప్రవ్వ ఇల్లో విశుద్ధీకరించి ప్రభావ ఈ రోజు మీరు మాతో మాట్లాడే ప్రభావ వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా కావాలి ఒక్క దేవానికి సమస్త ఘనత మహిమ చూస్తానైనా ఒక్క గొప్ప బాధ్యమ ప్రభావ అనిఖిక్ష్యా అడిగడిగిన ప్రభావ మీ కృప ద్వారా ప్రభావ మనం ఎంతగానో బలపరుస్తానో సమృద్ధి ఒక కృపరించాలేనా ఫిస్ట్ నేను అటాక్ చేసినా కానీ ప్రభావ మీరు మాకు విజయం ఇస్తారు వాడికి ఓడిపోయిన ప్రవ ప్రతి బస్సులో ప్రవ విజయం పొందుతాను తల్లితాన్ని ఓడిపోయిన ప్రవ మళ్ళా వాడికి తిరిగి వస్తారు ప్రభావ అవునా కానీ మాది విజయం ప్రభావ తండ్రి మీరు ఏ విజయం పొందినారు ఆ రీతిలో విజయం పొందాలా అది మాకు ఇచ్చినారు కాబట్టి నేను అమలు పరచుకొని మీకు భయపరచాలి ప్రతి స్థలాల్లో విజృంభించి ప్రభావ మీ శువార్తని ప్రకటించాలాతిని విడుదల కల్పించాలే అందుతో మీరు మనల్ని అభిషేకించినామైనా ఇంకా కాలంలో నడిపించినామైనా ప్రతి దాంట్లో నుంచి మాకు విజయం అని ధరించినట్ల కాబట్టి మీరు భయపడడం దేవీసిన గానీ చింతించడం కాబట్టి నైనా మిమ్మల్ని చూస్తూనే ముందుకు వెళ్ళాల ఆ గురి ఎద్భతో మేము పరిగెత్తాల తర్వాత గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయి ఎన్నో విషయాలు తర్వాత ఎన్నో మర్మాలు తర్వాత మీరు మాకు అనుభవించాలి ఎక్కడ జీవించాలి ఏ రీతిలో ముందుకు వెళ్ళాలని ఈ రోజు మరి విశేషంగా కొన్ని విషయాలు మా ఆత్మీయ చూపించండి వాటి విషయంలో తర్వాత ఎంతో వన్ అయిపోయిన తర్వాత స్వీకరిస్తున్న మా హృదయంలో భద్రపక్షుకున్న తర్వాత ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి రీతిగా తర్వాత ప్రవచనైనా విజయం ఇచ్చే జోడు ప్రభావ అనుమానం అనుమానం చెప్పిన పురాతన ఈ స్వీకరిస్తానో విజయం పొందాల తర్వాత విజయం నుంచి మీ శివార్త ప్రకటించాల తర్వా మా శరీరం అనారోగ్య పనులు ఏది ఇచ్చినా కానీ ప్రభావ అక్కడ నుంచి ఎట్లా మేము కాపాడుకోవాలి మా శరీరాలను మేము కాపాడుకోవాలా మా శరీలు కూడా అభిషేకం అవసరం లేదు ప్రతి దశలో ప్రభావ సమస్త విషయంలో ప్రభావ మీ జ్ఞానంతో నింపబడి మేము ముందుకెళ్ళి రిజల్ట్ పొందాల ప్రభావ ఎందుకంటే పండింపబడిన ప్రభావ కొంత విస్తారంలో ప్రభావ కానీ పనివారిని నేర్చుకోవాల కాబట్టి ప్రభావ పని వారు చేస్తున్న ప్రయాసంతో ప్రవ ఎన్నో రకాల దృష్టిలో అటాక్ చేస్తారు అంతేకాని మీరు కాపాడుతున్న విజయం ఇస్తారు నేను పోత యజమాడు ఎస్ఐదు ఏడుకుంటున్న ప్రభావం మీరు లేపడి ప్రవ నైనా ఎస్ఐ పడిపోయిన సౌక మీరు లేపడి మా దేశంలో సంఘాల గురించి మీరు ప్రార్థించాను పాప ప్రవ నా దేవా మా దేశ నాయకులు ఓ ప్రభావ మా కుటుంబాన్ని చేసిన పాపలు మా పాపించాడు ఫ్యామిలీ ప్రార్థన చేసిన విప్లత ప్రార్థన బహు ప్రియుడిగా ప్రభావం ఆ రీసెంట్ మీరు విజ్ఞాస మా దూస్ అని సోతుల కొరకు స్థంఘల కొరకు ఓ ప్రభావ ప్రార్థన అక్కడ ఉండాలి ఈ రోజు నుంచి ప్రాగా ఈ వాక్యం స్వీకరిస్తున్న ఈ వాక్యం ప్రకారం మీరు బలపచ్చిన ఎంతో గొప్ప గోప్రమ బలాన్ని శక్తిని మీరు మాకు అనుగ్రహించండి ఈ వాక్యం ప్రభావం అవును ప్రభావం ఉంటేనే మాకు శక్తి మాకు బలం మీ వాక్యం మాకు ఆయుధం ప్రభావం మీరు రిజెక్ట్ ఉండేవాళ్ళు కొంతకాలం కంటే రుచి పెట్టిన మళ్ళీ ఇవి వస్తాడు వాడు కాబట్టి రేపు కూడా వాడు వస్తాడు ప్రభావ ఈ రోజు వాడు ఓడిపోయి జీవితంలో నా జీవితంలో ప్రభుత్వం అది ఓడిపోయి ప్రభావం అది ఓడిపోయి ప్రాగా వాణతో మాత్రమే ఎంతగానో బలపరచండి ఎంతో సమస్త ఘనత మహిమ ప్రమాణుకుంటారు ఆశ్రయించండి మీరు తనని అభిషేకించండి వాళ్ళ సేవ పరిచయం మీరు ఆశ్రయించి కాలభరితం చేయండి అనేక చెప్పి ఫలించాల తర్వాత మనందరినీ నడిపించినట్టు ఆవిస్తాము వాళ్ళందరినీ బలపరచండి నా దేవ నా తండ్రి మీకేమన్నా ఈ ఆరదంలో పాల్గొన్న ఎంతమంది రాదు ఆ కుటుంబిలు కూడా వాళ్ళందరూ ఆశ్రయించి దీవించి బలపరచయినా ఈ వాక్యం ఎవరైతే తింటున్నారో ప్రపంచం ఆ కుటుంబాలు కూడా మీరు బలపరచండి వాళ్ళు కూడా ఫల ఫలితం చేసి వాక్యాన్ని స్పందించ ముందుకెళ్ళి విజయం పొంది అయినా రాజ్యాన్ని స్థాపించాలా స్థిరపరచాలి అనేకులు అర్పించాలా అలాంటి సేవకులతో మొదలు అందరినీ తయారు చేసి ఈ మీరు మన సహాయకులు అర్పించుకుంటారు ప్రతి చోట మీరు మిమ్మల్ని అందరినీ సాధన మీకు స్థితులు శ్రోతాల తనక మహిమ ప్రభావాలు అర్పించుకుంటాయి వేసుక్రీస్తు పరిస్థితి మా మొదలైన ప్రార్థిస్తాం తా ఈ వాక్యం దివరాత్రి దేసి అలాగే రీజ్ కావాలంటే ప్రకటించాలా సువార్త ప్రభాన్ని చేయండి ఈ వాక్యమే బలం ఈ వాక్యమే ప్రభావ స్వస్థత కనుక స్వస్యన్న ఈ వాక్యం అనేది వెలిగించాలా నా దీవానికి శ్రోతం చేస్తూ మీరే కార్యం చేసి అలాగే మీరు అక్కడ సిద్ధపరచుకునిస్తా స్తోదం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ ఏస మీకు వందనాలు ప్రభా ఏసుమం బట్టి రాజా వాక్యం చేత మీర్మాతో మాట్లాడినాడు ప్రభా వాక్యాన్ని మహదలలో నీరు కట్టి ఫలింపు దయచేయండి ప్రభా హ రాజా గొప్ప దేవుడవయ దేవాశ్రమాల నుంచి సోధుల నుంచి ఎలా తప్పించుకోని మార్గాన్ని ప్రభు మీర్మాతో మాట్లాడనారు ప్రభా అవును ప్రభా వాడు దాడి చేస్తూనే ఉంటాడు ప్రభా కాని మేము పరిశుద్ధ ఆత్మశక్తి చేత ప్రభావ వాడిని ఎదుర్కొని రాజా ఓ ప్రభా సమయంలో చేస్తుండో అనేది మేము మెలకువగా ఉండి ప్రార్థన చేసి కనిపెట్టాలా ప్రభా దేవ మేము విజయాన్ని పొందాలా ప్రభా మీ నామం మహిమార్థమై దేవా సంపూర్ణంగా మీ కొరకు సమర్పించుకునే జీవితాలే సుప్రభా వెనుకడుగు వేయకుండా మీ నామం మహిమపరచబడి నిమిత్తం సుప్రభ ముందుకే నడిపింపబడాలా కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు తథ్యం వేసు ప్రభా వాటి నుంచి సంపూర్ణంగా విడుదల గొప్ప తండ్రి మీరే సుప్రభా మీకే వందనాలు తండ్రి మీకే వందనాలు ప్రభా అందరినీ ప్రతి ఒక్కరిని ప్రభా ఆదరించండి అభిషేకించండి మీ సేవలో బలంగా వాడుకోండి ప్రభా ఇంకా అనేకులు ప్రభావిత వెలుగులోకి రావాలా ప్రభా వాళ్ళు కూడా వెలిగింపబడాలా ప్రభా ఈ లోకంలో మీ కొరకు ప్రభా మీరు ఆకడంతరం వరకు మేము వెలుగుతూనే ఉండాలా ప్రభా మీరే ప్రభా మా ముందుండి మీరు నడిపించండి ప్రభా మీరే ప్రభా మా గోరేలా మంచి కాపరి ప్రభా దేవ మీకు వందనాలు ఇస్ ప్రభా మీరు మీ వాక్యం చేత మాట్లాడి ప్రభా మా హృదయాన్ని బలపరి చేసే ప్రభా విధానం బట్టి మీకు వందనాలు సంపూర్ణతో కలిగి ప్రభా పరిపూర్ణంగా మీలో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభ మేము పొందుకున్నామయ్యా మీకు వందనాలు ప్రభ ఈ భాగ్యం యొక్క తరణం ప్రభ ఎన్నిటికీ ప్రభ తరిగిపోకుండా ఇంకా అంచెలంచ ఎదుగుతూనే ఉండాలా మీ సేవలో మీ నామం మహిమపరచబడి నిమిత్తమే ప్రభా గొప్ప కార్యం మీరు జరిగించమని ఏసుక్రీస్తు నామం ప్రాధాన్యస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభుత్వ కృపా నడిపి మనందరికి సదాకాలం తోడన గాక ఆమెన్